కాబట్టి ఈ జీవుడు అంటే ఏమిటంటే అభిమానమే జీవుడు ఇంకా వేరే ఏం లేదు దేహాభిమానమను దేశాభిమానమను కర్తృత్వాభిమానమను ఇంకా లేకపోతే ఏ రకమైన పేరుతోనూ పరిమితత్వాన్ని విధించుకున్నప్పటికీ అవి నువ్వు విధించుకున్నవే కానీ వాస్తవానికి లేవు ఎందుకని పుట్టినప్పుడు మొదటి రోజున నీకే కులం ఉంది ఏమీ లేదండి నీకే ఉంది ఏది లేదు ఏ గోత్రం ఉంది ఒక్కొక్క ముసుగు వేసుకోవడం మొదలు పెట్టావు కాబట్టి ఆ ముసుగుల కింద నువ్వు కాపాబడిపోయావు ఇప్పుడు ఒక్కొక్క ముసుగునీ తీసివే వివేకంతో ఒక్కొక్క ముసుగుని తీసివేసి అప్పుడేమయ్యావులా శివస్వరూపుడు అయిపోయావు జన్మత శివస్వరూపుడువే నీలో ఉన్న నేను యథార్థ నేను సత్య నేను వాస్తవికమైన నేను శాశ్వత నేను స్వప్రకాశ నేను ఏదైతే ఉందో అది శివమే అది చైతన్యమే దానికి వెళ్ళలేవు అది సర్వవ్యాపకం కానీ దాన్ని ఏం చేసావు ఏడు మడతల ముసిగేసావు అని మెహర్బాబా అవతార మెహర్బాబా చెప్పాడు అవతార మెహర్ సింపుల్ గా చెప్పాడండి ఏడు మడతల ముసుగు కింద నలిగిపోతున్న వాడెవడో వాడే జీవుడు ఒక్కొక్క మడత తొలగిందుకు ఏమిటి ఏడు మడతలు సత్త జ్ఞాన భూమికలు సత్త అజ్ఞాన భూమికలు అజ్ఞానంలో ఏడు అంతస్థలు లేదు మళ్ళా జ్ఞానంలో కూడా ఏడు అంతస్థల అది మానవ దేహం నువ్వు ఈ పద్నాలుగు అంతస్థల మధ్యలో ఏడు మడతలుగా త్వరగా మరగా పడిపోయింది ఇవి విప్పుకోవాలయ్యా నువ్వు చైతన్యం ఈ అజ్ఞాన భూమికల నుంచి విడుదలవ్వాలి ఆ జ్ఞాన భూమికల నుంచి కూడా విడుదలవ్వాలి అట్లా ఎవరైతే విడుదలవుతారో వాళ్ళు జన్మరాహిత్యం పొందినటువంటి వాళ్ళు అని గాడ్ స్పీక్స్ భగవద్వచనం అని ఒకటే గ్రంథం చెప్పాడు ఆయన ఆ ఒక గ్రంథం చదవండి మొత్తం వేదాంతం ఒకే గ్రంథంలోనే ఉంటుంది ఉపనిషత్తులు బ్రహ్మ సూత్రాలు ఇవన్న చెప్పనివ్వండి అదంతా సారాంశం అంతా కలిపి ఆయన ఒకటే ఒక గ్రంథమే చెప్పాడు భగవద్వచన గాడ్ స్పీక్స్ ఆయన ఇంగ్లీష్ లో చెప్పారు తెలుగులో కూడా లభిస్తుంది మెహర్ సాహిత్యం మరి మీకు ఇక్కడ ఎక్కడ లభ్యం అవుతుందో తెలియదు అన్నా గూగుల్ తల్లి అడగండి మెహర్ సెంటర్ ఎక్కడ ఉంది అడిగితే చెప్తుంది ఆ మెహర్ సాహిత్యంలో భగవద్వచనం ఉత్తమమైన గ్రంథరాజు అట్లాగే అది అది అర్థం కావడానికి బాలభాస్కర్ రాజు గారు ఏం చేశారంటే భగవత్ దర్శిని అని రాశారు బాలభాస్కర్ రాజు గారు ఇప్పుడు లేరు బాలభాస్కర్ రాజు గారు భగవద్దర్శిని అని రాశారు కాబట్టి సెనాప్సిస్ అనమాట భగవద్వచనం బేర్ ఎక్స్ట్రాక్ట్ అదిట్యూషన్ ఎట్లా అర్థం కాదు ఇది కూడా అర్థం కాదు అంటే ఎవరో ఒకరు పక్క నుండి ఆ వాక్యం వాక్యం విడమర్చి చెప్పాలన్నమాట అవతారుడు సంజ్ఞాపూర్వకంగా చెప్పాడు ఆయన మౌనంలో ఉండి చెప్పాడు ఆయన ఈశ్వరీయ మౌనంలో నలభై సంవత్సరాలు ఉన్నారు అవతార మెహర్ బాబు ఆ ఈశ్వరీయ మౌనంలో నుంచి సృష్టి అసలు వచ్చింది మళ్ళా సృష్టి ఎట్లా పోషించబడుతుంది సృష్టి ఎట్లా లయిస్తుంది అధిగమించాలి ఆ జన్మరాహిత్య స్థితికి చేరాలి అనే క్రమమైన మార్గం అంతా కూడాను సాధన మార్గంగా సిద్ధాంత మార్గం సాధనా మార్గం అనుభవ మార్గం ప్రమాణాలతో సహితంగా ఆయా స్థితులలో వాళ్ళ వాళ్ళ పేర్లు ఎలా ఉంటాయి వాళ్ళ అనుభవాలు ఎలా ఉంటాయి వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ సమర్థత ఏమిటి సందేహ రహితంగా చెప్పేసాడు ఆయన సో అది స్పష్టంగా ఎవరైతే అర్థం చేసుకుని ఆకలింపు చేసుకుని ఆ సాధన మార్గాన్ని అనుసరించి జీవిస్తారు మార్గం సులభం అయిపోవట్లా అయితే అది ఎట్లా ఉందంటే బేర్ ఎక్స్ట్రాక్ట్ గా ఉంది ప్రయత్నించవచ్చు ఎక్స్పెరిమెంట్ చేయాలిగా మనం రాకెట్ లాంచింగ్ చేస్తే వెళుతుందో వెళ్ళదో తర్వాత వెళ్ళాలి అందుకని అట్లాంటి గ్రంథరాజ్యాలను తీసుకోవాలి మరి మామూలు చిన్న చిన్న రామాయణం భారతం ఇట్లాంటివి తీసుకున్నారనుకోండి ఏం ఎక్స్పెరిమెంట్ చేస్తారు అందులో కాబట్టి చదివి తెలుసుకునేవి కానీ ఇవేంటంటే చదవాలి చేసుకోవాలి విశ్లేషించాలి పది మందితో చర్చించాలి ముఖ్యంగా మహనీయుల దగ్గర కూర్చున్నప్పుడు ఆ సద్గ్రంథాన్ని విచారణ చెయ్యాలి చేసి అట్లాంటివి నిజ నిజాన్ని నిఘు చేయాల్సాలనమాట నీకు సరిపోవాలి ప్రధానంగా ఏదైనా వాడు చదువుతూ ఉంటే ఇది నాకు సరిపోయింది అనేటటువంటి స్వానుభవ ప్రమాణం రావాలి అంటే అష్టావక్ర గీత వేదాంత పంచదశి వివేక చూడమణి విచార సాగరం దీవన్ముక్తి ప్రకాశిక కామకళా విలాసం ఇలాంటి ఎన్నో గ్రంథరాజాలు ఉన్నాయి సో యోగ వాసిష్టం జ్ఞానవాసిష్టం ఇంట్లో మహానుభావులు సులువుగా చెప్పేశారు ఈ సులువుగా చెప్పిన వాటినే మనం అర్థం చేసుకోలేకపోతే ఇప్పుడు మరి ఒక్కొక్క ఉపనిషత్తు పన్నెండు సంవత్సరాల పాటు మనం ఎప్పుడు నేర్చుకోవాలి తెచ్చుకుందాం అది అయ్యేమని కదా ఋషికేశ్లో అక్కడ ఉండి వాళ్ళు రోజుకో శ్లోకం చెబుతారు అట్లా నువ్వు పన్నెండు సంవత్సరాలు పడుతుంది ఒకొక్క ఉపనిషత్తు కొన్ని ఒక సంవత్సరమే పడతాయి ఈశావాసోపనిషత్తు లాంటివి అట్లా మరి ఉండి నేర్చుకున్నా కూడా దశ ఉపనిషత్తులు పూర్తి చేయడమే చాలా కష్టం ఎందుకంటే అసలు నువ్వు అక్కడికి వెళ్లేదే ఎప్పుడు ఎండ్ లో వెళ్తావు అప్పుడు అక్కడ ఆ చలికి తట్టుకుని ఆ సాధన చేసి ఆ ఆశ్రమ ధర్మాలతో పాటు కలిసి జీవించి అక్కడ నేర్చుకోవాలి కదా మరి ఎవరిని విడుదలవ్వాలంటే కష్టం కదా కానీ కనీసం మనం ఇక్కడ ఉండి చేయగలిగిన ప్రయత్నం చేయవచ్చుగా ఉన్న జీవితాన్ని విశ్రావతల పారేసి పరిగెట్టేదంటే ఇక్కడ ఉండి మనం చేయగలిగినటువంటి ప్రయత్నాన్ని సజా సజావుగా చేసి నువ్వు ఆంతరిక పరిణామాన్ని పరిపక్వతను పొందితే చివరి దెబ్బ ఒకసారి వేయొచ్చు ఏముంది పెద్ద నష్టం లేదు కేసులో ఉన్నంత మాత్రం ప్రమాదం ఏముంది ఏమవద్దు ఎన్ని చోట్ల ఉంటాల్లా కానీ అసలు ఆ రకమైన ఆంతరిక పరిణామం పరిపక్వత రావాలిగా రావడానికి మనం ఈ ప్రయత్నాలు అన్ని కదా కాబట్టి ఈ ప్రకరణ గ్రంథాలని మనం ఆధారంగా చేసుకుని దక్షిణామూర్తి స్తోత్రం సంఘరుస్తవం ఇట్లా గురు స్తోత్రాలు మేలుకొలుపులు ప్రార్థనలు ఇలాంటివి చాలా ఉన్నాయి మన లోపల ఉద్దీపింపజేసేటటువంటి శక్తి ఉన్నటువంటివి కాబట్టి అలాంటి వాటిని మనం నిత్య జీవితంలో అవలంబించి ఆ రకమైనటువంటి నడకం నడవాలి ఆ నడిచేటప్పుడు ఈ భగవద్వచనాన్ని అర్థం చేసుకోవడం కోసమని ఒక వ్యాఖ్యాన గ్రంథం రాశారు అది భగవద్దర్శిని బాలభాస్కర్ రాజు గారు అయితే ఈ ఈ భగవద్దర్శిని చాలా ఈజీగా ఉంటుంది స్టెప్ బై స్టెప్ ఉంటుంది పాయింట్ వైజ్ ఉంటుంది ఆయన అందులో ఏం చెప్పారో ఆ టాపిక్ తీసుకుని చక్కగా వ్యాఖ్యానం చేశారు ఆయన దర్శన గ్రంథం అంటే ఆయన రెండు మెహర్ సాహిత్యమే ఈ మెహర్ సాహిత్యంలో ఇవి రెండు ఉత్తమమైన గ్రంథాలు అట్లాగే అరవిందుని దర్శనంలో దివ్య జీవనం అరవిందని దివ్య జీవనం అది కూడా వేర్ ఎక్స్ట్రాక్ట్ ఒక వాక్యమే నాలుగు పేజీలు ఐదు పేజీలు పది పేజీలు ఇరవై పేజీలు ఒక వాక్యమే ఉంటుంది ఫుల్ స్టాప్ లేకుండా ఆయన ఇంగ్లీష్ లో చెప్పారు అరవిందలు వీళ్ళు తెలుగులో దాని తర్జుమా చేశారు రావు గారని అడ్డాడలో రావు గారు ఆయన తెలుగు శద్ద చేసింది సో ఆయనే ఇంకొక సరే ఈ దివ్య జీవనం వేరేక్ట్ గా ఉందని దీనికి వ్యాఖ్యాన గ్రంథం రాశారు పూర్ణ యోగం అని సో పౌర్ణ యోగం చదివితే దివ్య జీవనం యొక్క సినాప్సి అర్థం అవుతుంది అది అరవిందని సాహిత్య పరంపరలో ఉన్నటువంటి విషయం అర్థమైందండి ఇట్లా మనం అసలు మన దగ్గర అందుబాటులో ఉన్నటువంటి వాటిని అన్వేషించకుండా ఎక్కడకో పరిగెడితే ప్రయోజనం భగవాన్ రమణుల యొక్క బోధా సారాంశం అంతా కూడా ఉపదేశ సారంగా ఉపదేశాది సరాసర అర్థం కాదు దానికి రాశారు మళ్ళా సద్దర్శనం సద్దర్శనం ఈ సద్దర్శనం చదివితే ఉన్నది నలభై అర్థం అవుతుంది అంటే యాజ్ ఇట్ ఈజ్ గా రాలేదు కానీ దాన్ని అందించే ప్రయత్నం చేశారు కాబట్టి సద్దర్శనం చదివి ఉన్నది నలు పదిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి ఎందుకనంటే మన దిశక్తి మీద మనకి విపరీతమైన నమ్మకం కదా అవును మనం ఏదైనా చదవగలం ఏదైనా అర్థం చేసుకోగలం ఏదైనా సాధించగలం అని ఇలాంటివి చదివితే మన దిశక్తి ఏ మేరకు పండిందో మనకు అర్థమైపోవాలి మన తెలివి మానవుడు తెలివితేటలు నిజ జీవితంలో ఏ మేరకు పండిద అసలు ఎంత మేరకు వాడు ప్రయోజనశీలం అనేది అర్థం అవుతుంది ఇట్లాంటి ప్రయత్నాలు చేయాలన్నమాట సరే ఇక దశోపనిషత్తులు చిన్నమయా మిషన్ వాళ్ళు రామకృష్ణ మిషన్ వాళ్ళు సులభ వ్యాఖ్యానాలు వేశారు ఎక్స్ట్రాక్ట్ లేకుండా ప్రార్థనా తరంగిణి ప్రార్థనా తరంగిణి అని ఒక సంస్థ ఉంది గర్రే సత్యనారాయణ గుప్తా గారు ఇప్పుడు వారు వారు నూట ఎనిమిది ఉపనిషత్తులు సూత్ర సహితం అంటే శ్లోకం సూత్రం టీకా తాత్పర్యం వ్యాఖ్య నూట ఎనిమిది ఉపనిషత్తులకి రాశారు అది అవైలబుల్ ప్రార్థనా గాన ప్రచార సంఘం విజయవాడ సత్యనారాయణపురం వాళ్ళు వేశారనమాట ఆ నూట ఎనిమిది కూడా దగ్గర పెట్టుకుంటే ఈ గ్రంథాలు చదివేటప్పుడు మధ్య మధ్యలో ఆ ఉపనిషత్తులు ఉదహరిస్తూ ఉంటారు ఆ సూత్రం వచ్చినప్పుడు ఆ వాక్యం వచ్చినప్పుడు ఈ ఫలానా వాక్యం శ్వేతాశ్వేత ఉపనిషత్తులు ఫలానా వాక్యం ఉండక ఉపనిషత్తులది వాక్యం చాందోగ్య ఉపనిషత్తులు ఫలానా వాక్యం అధర్వ అధర్వ శోపనిషత్తులోది ఇట్లా త్రి సికి బ్రాహ్మణోపనిషత్తులోది ఇలాగ రకరకాల ఉపనిషత్తుల పేర్లు ఉటంకిస్తూ ఉంటారు ఈ ప్రకరణ గ్రంథాలు చదివేటప్పుడు మరి ఆ సారాంశం కూడా ఉపనిషత్ సారాంశాన్ని తెచ్చి ఇక్కడ పెడతాడు అనమాట నిజంగా తెలియాలంటే ఏం చేయాలి ఈ వాక్యం పట్టుకుని ఆ ఉపనిషత్తు ఏ సందర్భంలో ఎవరు ఎవరికి ఏ ఏ రీతిగా బోధించారు ఏ సాధనాన్ని దృష్టిలో పెట్టుకుని బోధించారు ఆ సాధనను నువ్వు చేస్తే నీకు సానుభూతం అవుతుంది కాబట్టి నిజానికి భగవద్గీతను అర్థం చేసుకోవాలి అంటే కనీసం ఒక నలభై ఉపనిషత్తులు చదివితే గానీ భగవద్గీత అర్థం కాదు కానీ వాళ్ళు భగవద్గీత వ్యాఖ్యానం ఎంతమంది చేస్తున్నారు ఎవరికి వచ్చింది వాళ్ళు చేసేస్తుంటారు పది గ్రంథాలు పెట్టుకోవడం చదవడం పది గ్రంథాలని చదివి లేకపోతే సెనాప్సిస్ రాసుకుని ఆ ప్రకారం చెప్పడం కాబట్టి భగవద్గీత ఒక టెలిఫోన్ డైరెక్టర్ ఇలాంటిది ఏం చేశారంటే నూట ఎనిమిది ఉపనిషత్తులలో ఉన్నటువంటి ప్రధాన సూత్రాలన్నింటినీ ఏర్కొచ్చేసి ఆ సారాంశానన్నా నిక్షిప్తం చేశారు ఒక కొన్ని చోట్ల సూత్రాన్ని కూడా యథాతథంగా నిక్షిప్తం చేసేసారు కాబట్టి భగవద్గీతని చదవాలి అంటే శంకర రాసి ఉంటుంది అంటే భగవద్గీతకు ఆది శంకరం రాసిన భాష్యం ఆ శంకర చదవాలి అది వ్యాఖ్యాన గ్రంథం వల్ల ఇకపోతే విడివిడిగా చదవదలుచుకుంటే ఏం చేయాలంటే వచ్చిన చోటల్లా ప్రతి చోట దాని ఉపనిషత్తుని తెచ్చుకోవాలి వెళ్ళి ఆ ఉపనిషత్తు చదివి మళ్ళా భగవద్గీత చదవాలి సో ఉపనిషత్తుల్ని భగవద్గీతని సమన్వయపరచుకుంటూ చదివితే గానీ నీకు భగవద్గీత యొక్క యథాతథా అర్థాన్ని నువ్వు అందుకోలేవు అనమాట కాబట్టి ఇప్పుడు ఈ రకంగా మనం అన్వేషణ చేస్తే అప్పుడు ఏమయ్యాము చైతన్యా పని ఉందా లేదా ఇప్పుడు కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఖాళీ సమయమంతా టీవీ కో మొబైల్కో లేకపోతే చిట్ చాట్కో లేకపోతే చేసిన దానిని నెమరేయడానికో ఈ గతాన్ని నెమరవేసేటటువంటి దుర్లక్షణానికి అలవాటు పడిపోతామండి మానవ జీవితంలో రోజంతా ఏం చేసామో నెమరేస్తాడు అక్కడికి ఆగడు స్మృతి పథంలో మెరిసినటువంటి వాటి అన్నింటినీ వెళ్ళిపోతుంటాడు ఎక్కడో ఇరవైలో ఒక ముప్పైలోక నలభైలోకు పదుల్లోకు లేకపోతే ప్రపంచంలో తత్ సమానమైన తత్సంబమైన వ్యతిరేకమో అను అన్వయము తీసుకుంటాడు వాడు అలా చేశాడు వీడు ఇలా చేశాడు వాళ్ళు చేశారు వీళ్ళు ఇలా ఇప్పుడు ఎందుకు నీకు డస్ట్బిన్ అంతా అవునా కదా కానీ ఈ డస్ట్బిన్ పోగేయటం ఎప్పటి మొదలు పెట్టే కంపేర్ అండ్ కాంట్రాస్ట్ అనే లక్షణం నీ బుద్ధిలో మొదలైనప్పటి నుంచి మొదలుపెట్టాడు నీ బుద్ధి అసలు వికాసం పొందిందే దాంతో మొదలైంది కంపేర్ అండ్ కాంట్రాస్ట్ అర్థమైందండి దాంట్లో నుంచి ఒకటి పుడుతుంది ఏంటది కాన్ ఏం చెపితే అనమాట ఆ మూడు సీల్ని వదిలించుకోవాలి బుద్ధి కంపేర్ కాంట్రాస్ట్ కాంట్రవర్షన్ మనం ఎప్పుడు ఎవడన్నా ఏదని చెప్పండి అది కాదంటే మొదలు పెడతాడు అది కాదు అంటుంది అది అంతే అది ఎందుకంటే ఆ కంపేర్ అండ్ కాంట్రాస్ట్ వెంటనే పాపప్ చేస్తా అనమాట కంప్యూటర్ లో ఎట్లా ఒక కొట్టగానే విండోస్ మీద వెంటనే స్క్రీన్ మీద ఒకటి ప్రత్యక్షం అవుతుంది మనం ఒకటి కొట్టగానే అది ఎట్లా వచ్చింది అంటే ఆ లోపల అది కంపేర్ కాంట్రాస్ట్ చేస్తుంది అనమాట ఇచ్చిన కమాండ్కి ఏది సరిపోతుందో ఆ డేటాల నుంచి అది తీసుకొచ్చి ముందు పెడుతుంది ఇది అంతే దీన్ని చూసే దాన్ని తయారు చేశారు అసలు సో మన బుద్ధి కూడా ఈ కంపేర్ కాంట్రాస్ట్ చేసి కాంట్రవర్స్ చేస్తుంది అనమాట కానీ నీకున్నటువంటి పరిస్థితుల్లో ప్రాబల్యమైన నువ్వేం చేస్తావు సూపర్ ఈగో ఈగోని డామినేట్ చేస్తుంది అనమాట సూపర్ ఈగో నువ్వు యాక్చువల్గా ఇష్టం వచ్చినట్టు ఉన్నాం అనుకుంటావు కానీ సమాజం ఉండలేకపోతుంది ఇప్పుడు నువ్వు ఇటే వెళ్ళాలి ఆయన డైరెక్షన్ పోలీసు చూపెట్టిన డైరెక్షన్ లో నువ్వు వెళ్ళాలి డైరెక్షన్ చూపెట్టకుండా నేను వెళ్తానంటే సూపర్ ఇగో ఒప్పుకోదు అర్థమేందండి సో సూపర్ ఈగో కంట్రోల్స్ దిగో సో హూ విల్ కంట్రోల్ దిగో సూపర్ సరిపోవట్లేదు పరిణామం పూర్తి అవ్వలేదుగా కా అసలు ఇగో తయారవడానికి కారణం ఏమిటి అని ప్రశ్నిసాం ఇప్పుడు కంట్రోల్ అంటే అది చేస్తుంది బానే ఉంది నీ ఇష్టం వచ్చినట్టు ఉండకుండా అసలు ఇగో తయారవడానికి కారణం ఏంటి అదేగా సమస్య అసలు ఇగో తయారైపోయి అని పని చేయడం వల్లేగా నేను తయారయ్యాను కాబట్టి ఇగో ఇడ్ నుంచి వచ్చింది అన్నాడు ప్రాయుడు ఇడ్ అంటే ఏమిటి అన్నాడు నీ లోపల చెప్పకూడనివి చెయ్యకూడనివి నువ్వు ఎన్ని అయితే సూపర్ వల్ల వదిలేసావు అవన్నీ పోయి ఇడ్లో కూర్చున్నాయి నువ్వు కొట్టాలనుకున్నావు కానీ ఆ కొట్టాలి ఆ టైం నీకు అవకాశం రాలా జీవితంలో అది ఉండిపోయింది సో ఈ కొట్టాలన్న భావన ప్రక్షుబ్తం అయిపోయింది లోపలికి వెళ్ళిపోయింది స్టోర్ లో దాగిపోయింది దూడంలోకి వెళ్ళిపోయింది ఎప్పుడో సమయ సందర్భం వస్తుంది ఆ మనిషి ఉన్నాడు ఇప్పుడు నువ్వు మొదట్లో కొట్టాలనుకున్నావే ఆ మనిషి ఇప్పుడు లేడు కానీ వేరే మనిషి ఉంటాడు ఇక్కడ కాని వెళ్ళి ఆ బెల్ రింగ్ చేస్తుంది ఆ ఆవేశం ఇక్కడ ప్రతిఫలిస్తుంది ఆ క్రోధం ఇక్కడ ప్రతిఫలిస్తుంది ప్రతిఫలించి కొడతావు నన్ను ఎందుకు కొట్టామని కొడతాడు నువ్వు నువ్వు ఇది చేసావని ఈ కంపేరు కాంట్రాక్స్ కాంట్రవర్స్ ను ముందుకు వాదిస్తావు సమర్థించుకుంటావు సో నీ యుగోన్ని నడిపిస్తున్నది ఎవరంటే ఆ వెనక్కున్న గోడౌన్ లో ఉన్న ఇడ్ సో నువ్వు ఎన్ని అయితే చెయ్యలేదు చేద్దాం అనుకుని చెయ్యనివి అందామని అనుకో అననివి తలంచాలనుకుని తలంచనివి ఇవన్నీ లోపలికి వెళ్ళిపోతుంటాయి అక్కడికి సో డోంట్ ఓపెన్ ది ఇడ్ అన్నాడు ఆయన ఎందుకని నీ లోపల రాక్షసు అక్కడ ఉంటాడు నీ లోపల నీ లోపలవిటీ అంతా ఉంటుంది ఎందుకని సూపర్ నెగిటివిటీ కంట్రోల్ చేస్తూ ఉంటుంది ఒక నగర స్టోర్ అయిపోదు పరిమార్చలేదు రాక్షసు నువ్వేం చేయాలి అసలు సంహరించాలి అంతేనా మన పురాణాలన్నింటిలో దేవతలు ఏం చేశారు సంహరించడండి అసలు విత్తనంతో సహా లేకుండా చేయుట తిరిగి మొలకెత్తకుండా అది హరించుట అంటే మామూలుగా హరించుట కానీ దాని మూలమును దాని సీడ్ ఉండిపోతుంది మళ్ళీ ఎప్పుడప్పుడు స్ప్రౌట్ అవుతుంది కాబట్టి సంహరిస్తే ఇంకా స్ప్రౌట్ అవచ్చు అర్థమేనండి సంహరించడం అంటే తల తరగడం అని కాదు కాబట్టి పురాణాలన్నీ సినిమాలు తీసేటప్పటికి అక్కడ ఏదో ఒక ఆయుధాలు ప్రయోగించడం తల తరగటమే సంహరించడంగా చూపెట్టబడింది అని అది కాదు అక్కడ ఉద్దేశం చెప్పేక పోతే హిరణ్యాక్ష హిరణ్య కశిపులు అప్పటి నుంచి అందరూ ఆ రావణ కుంభకర్ణులు శిశుబాల దంతభక్తులు అందరూ మనలోనే ఉన్నారు ఆ పాత్రలు మనలోనే ఉన్నాయి అవన్నీ ఎందులో ఉన్నాయి ఇడ్లో ఉన్నాయి ఇట్లా ఉన్నాయి సో నువ్వేం చెయ్యాలి ఇప్పుడు ఆ ఇడ్ని పరిమార్చాలి ఆ ఇడ్ని చీకటి గుహ అం గడాంధకారం ఇడ్లోకే పోతున్నాం అందుకనే చీకటి వెళ్తురు లేదు వెనకలా ఉన్న సేపు కళ్ళు బయటికి చూస్తుంటే వెళుతు గ్రహిస్తూ ఉంటాయి లోపలన్న వెళుతు బయట వెళుతురు యాక్షన్ రియాక్షన్ జరుగుతూ ఉంటాయి అంటే ఇప్పుడు నేను ఎప్పుడైతే నేను వ్యక్తీకరణ లేదు ఎందుకంటే గోడౌన్ షర్ట్ లోపలికి వెళ్ళిపోయా గోడౌన్ మూసికుపోయి ఇంద్రియాలు బయట ఉండిపోయినాయి అవును సో కలలోకి వచ్చేటప్పటికేమయ్యా ఇంద్రియాలు మూసుకుపోయాయి బయటకు వచ్చే ఇంద్రియాలు మూసికుపోయినాయి గానీ లోపల లోపల ఎరగరా జరుగుతుంది తొడి ఉండడం జరుగుతుంది అవును అది కళ మనసు మనసుతోనే పనిచేసే తీరులో ఉన్నప్పుడు కళ అక్కడ కూడా ఇటు యొక్క పాత్ర ఉంది అందుకని సూర్యబేదీ ఏను వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోదు కళలో వెళ్ళిపోదు మరి ఎలలో సత్యంగా కళలో సత్యం ఎలా అయింది అయితోందా అవలేదు ఎవరి మీద క్రోధం ఉందండి వాళ్ళ పొద్దున ఎవరి అనుకున్నావు ఆ రోజు కోపడే అవకాశం రాలేదు ఏం చేస్తావు రాత్రి కళ్ళ కోపడేస్తావు కోపడ అంతే కోపడకపోతే అది నీకు రిలీజ్ అవదు ఆ బంధం నుంచి నువ్వు విముక్తి కావు నువ్వు ఫ్రెష్ అవ్వలేవు సో నీకు ఆ రకమైనటువంటి నేచురల్ టెండెన్సీ పెట్టబడింది నీ లోప నీ మెకానిజంలోనే పెట్టబడింది సో అది అట్లా పనిచేసి నిన్ను పిచ్చివాడు కాకుండా కాపాడుతుంది సో కళ ఎప్పుడైతే లేదో పిచ్చివాడు అయిపోతావు నిన్ను అందుబాటులోకి మళ్ళీ రెడీమేడ్ గా మర్నాడు మెలకు సిద్ధం చేసేటటువంటి శక్తి కలలో ఉంది కానీ అది శాస్త్ర పరిష్కారం కాదు ఏ రోజుకి రోజు టెంపరీ ఆ రోజున్న ఎమోషన్స్ ని పాత మ్యాచ్ చేసి నీ సినిమానికి చూపెట్టి నిన్నే కాసేపు ఆనందింపజేసి కాసేపు దుఃఖింపజేసి టెంపరీ సాటిస్ఫాక్షన్ క్రియేట్ చేసి నిన్ను మళ్ళా రెడీ చేస్తాను ఏ రోజుకి ఆ రోజు రెడీ అవ్వాలిగా మరి పోరాటానికి ఇలా ఎప్పుడైతే నీ కళ జరుగుతుందో మరి కళ కూడా నువ్వు చూడని వస్తూ ఉంటాయి అందులో ఎవరు నువ్వు గుర్తుపట్టలేని వ్యక్తులు వస్తూ ఉంటారు ఎంతైన విశేషం ఏంటి నిన్ను నువ్వు చూద్దామంటే కనపడవు కలలో నిన్ను చూడలేవు చూద్దామంటేపోదు కలబోయి మెలకులోకి వచ్చేస్తావు అందమైన కారణం ఏమిటి చూడండి సినిమా హాల్కి వెళ్ళలేవు చీకటిలో తెరా తర్వాత ఏమైంది బొమ్మలు కనబడుతున్నాయి కానీ ఆధారంగా వెలుగుతున్న తెర కనపడాలి తెర వెలుగుతుంది అసలు ఎక్కడన్నా కాదు తెర వెలిగే అవకాశం లేదు కదా తెర జడం కదా ప్రకాశం ఉండాలి అంటే ప్రకాశం వల్ల సినిమా చూస్తున్నావా చీకటి వల్ల సినిమా చూస్తున్నావా తెర వల్ల సినిమా చూస్తున్నావా సినిమా ఫిలిం సినిమా చూస్తున్నావా అంతేనా కదా ఆ ఒక్క ప్రకాశాన్ని తీసేస్తే ఇవన్నీ ఉన్నావు వ్యర్థమే వ్యర్థమే మరి నువ్వు ప్రకాశం కదా మరి నీ కలలో కూడా నువ్వు ఎవరు నువ్వు ఇప్పుడు దేన్ని పెట్టించుకున్నావు సినిమా సో కళ సినిమాని పెట్టించుకోవడం వల్ల ఏమయ్యావు అది హీరో గారు బిడ బిఎండబ్ల్యూ కార్ లో వెళ్ళిపోయాడు అనుభూతి మిగిలిపోయింది మిగిలిపోయి ఇలా ప్రేరేపిస్తుంది అది అరే నేను అది నేను ఏమైనా సరే చేయాలంటాడు రాత్రికి అలగంటాడు తెల్లారేం చేస్తాడు నేనేమైనా సరే దాన్ని సాధించాలంటాడు అనంగానే ఏమైపోయావు అదే మోటివ్ జీవితం అంతా నడుస్తాను నీకు తెలియకుండానే నీ మెలకు సింగిల్ హ్యాండ్ తో నడుపుతుంది కళ ఆ కళ కంటున్నాడు ఆ కళ ఇలా ఇలా నిజం చేసుకోవడానికి జీవిస్తుంది కల ఆ లోపల ఇడ్ గోడను ప్రేరితంగా వస్తుంది అది స్వయం కల్పితం అది ఎక్కడి నుంచి ఎక్స్టర్నల్ గా రాలే మరి ఈ స్వయం కలిపి దాన్ని పరిష్కరించాలా పోరాడాలా పోరాడితే దేంతో పోరాడతాం చీకటితో పోరాడతావా తెరతో పోరాడతావా ఫిలిమ్తో పోరాడతావా ప్రకాశంతో పోరాడతావా పోరాడటానికి ప్రత్యర్థి లేడుగా నువ్వేగా అంతా ఆ చీకటి నువ్వే ప్రకాశము నువ్వే ఆ తెర నువ్వే ఆ ఫిలిము నువ్వే ఆ యాక్టర్ లో నువ్వే ఆ సాంగ్ నువ్వే ఆ సుఖము నువ్వే ఆ దుఃఖము నువ్వే ఆ ఏనుగు నువ్వేసు వేద్ద నువ్వే వెళ్ళింది నువ్వే ఆనందపడింది నువ్వే ఎలా పోరాడతా రెండో వాడు ఉంటాయి కదా పోరాటానికి రెండో వాడుగా కానీ నీకు ఏమనిపిస్తుంది కళ్ళు రెండో వాడు రెండేం కర్మా అనేకం ఉంది కదా ఆ అనేకత్వం చేత ఏమవుతున్నావు కూడా అనేకత్వాన్ని చూస్తున్నావు కాబట్టి నేను అసలు నువ్వు చూడవలసింది ఏకత్వాన్ని కదా నేను ఏకంగా ఉన్న ప్రకాశాన్ని కదా ఆధారంగా ఉన్నవాడిని కదా అసలు నేను లేకపోతే కల లేదుగా ప్రకాశం అనేది నేను లేకపోతే కల లేదు ఎలా లేదు కాబట్టి నేను ప్రకాశ స్వరూపుణ్ణి కదా అని ప్రకాశాన్ని మాత్రమే గుర్తుపట్టే పని చేసేటప్పటికేమైపోయింది సినిమా లేకుండా సినిమా లేకుండా పోయింది సినిమా ఎప్పుడైతే తెలియకుండా పోయిందో మరి నువ్వు డామినేట్ దాని ప్రభావానికి లోపట్టలేదు ఆ సినిమా రోజు చూసి అధ్యయనం చేయడం కోసం అని మానవుడిగా పుట్టిస్తే బయట సినిమా హాల్లో సినిమా చూసి గంతులేసే పరిస్థితిలోకి మనం వచ్చాం మరి ఏ సినిమా పరిష్కరిస్తున్నాం ఇప్పుడు పరిష్కరించకపోగా సినిమా లెంగ్ పెరిగిపోయింది అవునా కదా ఏ రోజు ఆ రోజు యాడ్ చేస్తున్నావు డే బై డే నీ సినిమా లెంగ్త్ పెరిగిపోతాను మరి ఈ పెరిగిపోయిన సినిమా అంతా నీకు చివరి కాలంలో చూపెడతాడు లాస్ట్ డే వరకు నీ సినిమా నీకే చూపెడతాడు అదే మరణ వేదన మరి ఆ సినిమా దానికి మరి ఆ సినిమాని ఎదుర్కోవడం కోసం కదా మానవుడిగా పుట్టేవు మానవుడిగా ఎందుకు పుట్టావు సినిమా ఎందుకని జంతువుగా ఉన్నప్పుడు నేను ఎదిరించే శక్తి లేదని ఆ జంతువు అనే పరిమితత్వం చేత బాధించబడి బాధించబడి ఎప్పటికైనా నేను విముక్తి పొందాలనే ఆకాంక్ష చేత మనిషి వయ్యం కాబట్టి ఒకసారి నాకు అవకాశం ఏమని ఈశ్వరుని వేడుకుంటూ ఉన్నావు ఆ జంతువులలో కాబట్టి నువ్వు ఆ జంతువులలో పుట్టిపోయినంత కాలం నీ ఇచ్చావు ఒకటే ఈశ్వరుని ఒకటే కోరుతూ వచ్చావు నాకు విముక్తి ఎప్పుడు ఈ జంతువులో వివేకం లేకుండా అజ్ఞానంగా మూఢజన్ మూఢయోనిషు అంటుంది అందుకే భగవద్గీత అటువంటి మూఢయోనులలో నేను ఇంకా ఎంతకాలం తిరగాలి కాబట్టి నాకు విముక్తిని ప్రసాదించు ప్రసాదించమని ఈశ్వరుని అడిగితే ఈశ్వరుడు ఒక వరం ఇచ్చాడు సరే నీ పరిణామం పూర్తయింది నువ్వు మానవుడుగా పుట్టుపోని ఇప్పుడు మానవుడిగా పుట్టిన తర్వాత ఏం చేసాము ఎంత సినిమా అయ్యా అంటే గదజల సేతు బంధన జంతువు ఉపాధిలో నువ్వు తెచ్చుకున్నావే అదేమి విడిచిపెట్ట నువ్వేమి ప్రతివాడు కోపం వస్తే ఆవేశం రెండు ఆరు పలికినప్పుడు ఏమయ్యాడు నిజానికి మాట్లాడితే పశువులకు అరిసటు వర్గాలు లేవు పశువులకు అరిసటు వర్గాలు లేవు అటు క్రోధం కక్ష కార్పణ్యాలు లేవు అటు ఆహారం కోసం ఆహార నిద్రాభయాలే తప్ప వాటికి అరిసెట్ వర్గాలు లేవు అరిసటు వర్గాలు ఆ వాటిని మనిషిగా ఉండి జంతువుగా జీవించడం వల్ల నీకు విడిచిపెట్టిపోయినాయి ఉపాధికి మాత్రం మనిషివే గాని నువ్వు లోపల అంతఃకరణం మాత్రం జంతువుగానే ఉండిపోయింది కాబట్టి పశుత్వం పాలే నీ లక్ష్యం ఏమిటి పశుపతిత్వం అంతే కానీ నువ్వు వదులుకోవాల్సిందే పశుత్వం పశుత్వం కానీ నేను పశువు కానీ ఇక్కడ నువ్వేమనుకున్నావు స్థూలంగా చూస్తే నేను మారిపోయానుగా అంటున్నాడు లేదు నువ్వు ఎక్కడ మారావు సోలంగా కూడా ఆ పశువుకున్న లక్షణాలే నీకు ఉన్నాయి ఇక్కడ కూడా కాబట్టి వైజ్ఞానిక శాస్త్రం ఏం చెప్పింది మేమల్ అంది కాబట్టి మనల్ని మానవులందరినీ విజ్ఞాన శాస్త్రం క్షీరత జాతిలో ఎక్కటి పాలిచ్చే జంతువుల్లో వీడు కూడా పోవడం అంతే నీకేం స్పెషాలిటీ లేదు జువాలజీలో మనిషి నిన్ను ఏ సెక్షన్ కింద పడేసింది అంటే సెక్షన్ లో వీడు కూడా ఒకడు మన ట్రీట్మెంట్ అన్ని కూడా మ్యామెల్స్ మీద ట్రై చేసి జిలేబీ గరమ కూ జీ బా జిలేబీ పావు కిలో జిలేబీ పైస్ డాబు నకో కాబట్టిట్లా మనం విచారణ చేసే కొద్దీ ఏమైంది పశుత్వాన్ని కోల్పోవలసినటువంటి మానవుడు పశుపతిత్వాన్ని సాధించవలసిన మానవుడు వదలవలసిన వాటిని వదలటం లేదు పొందవలసిన దానికి పొందటం లేదు కాబట్టి మానవ జన్మ వృధా అయిందా సఫలమైందా మళ్ళా మంచిగానే పుడతావా దానికి కూడా సమాధానం చెప్పింది ఏమని ఇప్పుడు చెప్పలేమయ్యా నువ్వు మరణ వేదన కాలంలో నీ సినిమా నీకు చూపెడతారు కదా ఆ రోజు డిసైడ్ అయిపోతుంది మిగిలినప్పుడు చెప్పలేం గాని అంత్యకాలం అందు ఆ మరణ నీకు ఎలా జరుగుతుందో ఏ గుణ జరుగుతుందో అంటే నీ సినిమాలో ఏ గుణాన్ని ఏ గుణం డామినేట్ చేస్తే ఆ ఇంప్రింట్స్ దాన్ని బట్టి పడతాయి కదా సో లోపల తయారయ్యే సినిమాకి ఆధారం ఏమిటంటే గుణం సో గుణ ధర్మాన్ని బట్టి నీ లోపల పెద్ద సినిమా తయారైంది అదే గుణంతో రిలీజ్ అవుతుంది తీవ్ర వేదన అనుభవిస్తావు అది తమో గుణధర్మంతో ఉందనుకో అప్పుడు మూఢయోనిషి మరల జంతువు జన్మోపాధిలో పడతావు రజ బలమైన రజో గుణధర్మంతో మరణ వేదన జరిగిందనుకో అప్పుడు మిశ్రమ యోనులందడతావు అదే సత్వగుణంతో జరిగింది అనుకో మరలా మానవోపాధి కాబట్టి నీ లోపల సినిమా దేంతో తయారవ్వాలంటే కనీసం తయారవ్వాలంటే నువ్వు రోజువారి ఏ గుణంతో జీవించాలి కానీ మనం ఏ గుణంతో ఎందుకని ఏదో పోయిందంటావు ఎంతసేపు నీ గోళ ఏమిటంటే పోయింది ఏదో ఏదో పోవడం కాదు నువ్వు పోదునావు ముందు అక్కడ ఏదో పోయిందనేది తాత్కాలికమైనటువంటి అనుభూతి అనుభూతి అంతేనా కాదా ఇప్పుడు ఆ క్రోధాన్ని తెచ్చుకోకపోతే ఆ ఆవేశాన్ని తెచ్చుకోకపోతే ఆ పని సరిగ్గా చేయకపోతే ఈ పని సరిగ్గా అవ్వకపోతే ఏదో తేడా వచ్చేస్తుంది ఏదో బ్రహ్మాండం బదలైపోతుంది ఇదే నీ జీవితం అంతా అని ఈ గుణాన్ని తెచ్చుకున్నావు ఈ రజోగుణ తమోగుణ ధర్మాలని ఆవేశంపజేసుకున్నప్పుడు అప్పుడు నీ సినిమా దేంతో తయారైంది తయారవు మరి వాడితో తయారైన సినిమా నీకు సత్వగుణంతో రిలీజ్ అవ్వాలంటే అవుతుందా అవు ఎందుకని దోసగా తింటే దోశగా అయితే రెండు పే వస్తుంది వేరే తేండు అలా వస్తుంది కాదు కదా ఈ సృష్టి ధర్మం కదా అది మరి దాన్ని నువ్వు మార్చలేవుగా కాబట్టి రోజువారీ వ్యవహార జీవితం నువ్వు నియమించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకని కనీసం మళ్ళా మానవుడిగా పుట్టాలంటే నువ్వు సత్వగుణంతో జీవించాలి ఎందుకని ఈ జన్మలో ఒకవేళ నువ్వు ఏదైనా లేటర్ మిస్ అయ్యిందంటూ ఏదైనా ఉంటే వరి జన్మలో అయినా కానీ నువ్వు దాన్ని అందుకోవాలి అంటే నువ్వు ఏమై పుట్టాలి కనీసం నువ్వు మనిషి పుట్టాలి సో మనిషి అయి పుట్టాలన్న వాడు ఏం చేయాలి ఇప్పుడు సత్వగుణంతో జీవించాలి కాబట్టి సత్వగుణ విశేషాన్ని నువ్వు బాగా అధ్యయనం చేయాలి ప్రజ గుణ ధర్మాన్ని తమో గుణ ధర్మాన్ని కూడా అధ్యయనం చేసి విడవాలి ప్రయత్నించి విడవాలి ఆడదడైపోవు అంటే ప్రతి ఆలోచనని నువ్వు అనుమతించే ముందు ఈ గుణధర్మానికి సంబంధించినటువంటి విచారణాక్రమాన్ని నువ్వు ప్రవేశపెట్టుకోవాలి పెట్టుకుని దీన్ని సాత్వికంగా చేయడం ఎట్లా శాంతంతో సాధించడం ఎట్లా దయతో సాధించడం ఎట్లా కరుణతో సాధించడం ఎట్లా సహనంతో సాధించడం ఎట్లా ఇలాంటి సాత్వికమైనటువంటి లక్షణాలను ఆలోచింప చేసుకుని ఆ మార్గాన్ని ఎంపిక చేసుకోవాలి కానీ మనం అనిసేసుకోదు చేస్తావండి రిజల్ట్ ఎప్పటికి రావాలి ఇన్స్టంట్ అంతా ఇన్స్టంట్ కాఫీ పారాసెటమాల్లపు తగ్గిపోవాలి సో అట్లా మరి ఇన్స్టెంట్ గా జరిగిపోతే ఏ గుణంలో వచ్చేస్తావు మరి ధర్మాలు కదా మరి రజోగుణం దగ్గర ఆగే అవకాశం ఉందా అంటే సందర్భాన్ని బట్టి ఉండొచ్చు ఉండకపోవచ్చు నీకు తెలియకుండానే ఆ సమయానికి ఆవేశం ఆవహించి చెడ మడా మరి పేలినప్పుడు నువ్వు ఎవరిని విమర్శించవు కానీ వాస్తవానికి ఏంటంటే సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి గచ్చది దాని కింద ఇంకో వాక్యం కూడా ఉంది సర్వ జీవ తిరస్కారం కేశవం ప్రతి గచ్చది సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి అయినప్పుడు సర్వ జీవ తిరస్కారం కేశవం ప్రతి గచ్చది కాదా మరి దేవులందరి హృదయాంతరాలనేది కేశవుడు ఏమంటే జీవులందరి హృదయాంతరాలి కేశవుడి మరి వాడు బాధపడ్డప్పుడు ఆ బాధ ఎవరికి చేరింది కేశవుడికే చేరింది మరి ఆ కేశవుడు ఏం చేస్తాడట కర్మఫల ప్రదాత ఆయన ఎవరంటే కర్మఫల ప్రదాత చేసింది చేయబడినట్లుగా చూసింది చూడబడినట్లుగా ఇచ్చింది ఇవ్వబడినట్లుగా యథాతథముగా ఇవ్వబడుతుంది అంతే దాన్ని ఏం మార్పు చేయడ మరి అట్లా ఆయన గొలవడం ఎందుకండి అసలు ఇన్ని అష్టోత్రాలు ఇన్ని సహస్రనామాలు ఇన్ని స్తోత్ర ఇన్ని ఆరాధనలు ఇదంతా వృధా వృధా ఇదంతా సత్వగుణాధిక్యత నీకు కలిగించడానికి అంతా ఎందుకు పెట్టాము నీలో సత్వగుణం వృద్ధి చెందాలి వృద్ధి చెందాలంటే భక్తి భావన ఉండాలి ఈశ్వర ఆరాధన ఉండాలి ఆ నవ్విద భక్తి మార్గాల ద్వారా నీలో సత్వగుణం వృద్ధి అవుతుంది సహనం శాంతి ఓర్పు అనే లక్షణాలు క్షమ దయ కరుణ అనే లక్షణాలు మరి ఇలాంటి లక్షణాలన్నీ నీలో పెంపొందినప్పుడు నువ్వు వాటితో జీవిస్తావు అప్పుడేమైంది నీ సినిమా సత్వగుణంతో తయారై కనీసం ఏదో ఒక రోజుకి నీకు దాంట్లో నుంచి విడుదలవ్వాలనేటటువంటి ఆలోచన కలుగుతుంది వివేకం కలుగుతుంది అప్పుడు గుణాతీతమైనటువంటి సాక్షి నేను అనేటటువంటి స్ఫురణ కలిగే అవకాశం ఉంది సత్వగుణం రజేగుండ ధర్మంలో అవకాశం లేదు ఎందుకని స్వార్థం ప్రధానంగా ఉంది కాబట్టి నేనే ప్రధానం అక్కడ నేను చెప్పిందే మాకు కరెక్ట్ అనే పంతం వచ్చేస్తుంది అక్కడ ఒకసారి పంతం వచ్చేటప్పటికి ఎందులోకి వచ్చేసావు కాబట్టి ఆ పంతల్లో అహంకారం ఉంది అజ్ఞానం ఉంది అవిద్య ఉంది దాంతో ఇంకో పెట్టి దిగుతావు తమో గుణంలోకి వస్తాం వచ్చి ఏం చేస్తావు బాధపడ్డా సరే నేనే చెప్పింది కరెక్ట్ నేను చెప్పింది అయింది నేను సాధించాను సాధించాను దాంట్లో ఎంతమంది అయినా దుఃఖపడవచ్చు ఏమన్నా జరగవచ్చుగా మరి ఇప్పుడు ఇప్పుడేమైంది ఇంకో గుణం మారింది ఈ రకంగా చేతలుంటే మరి అప్పుడు ఈ రెండు చేతలలో సాక్షి అని స్ఫురణ కలిగే అవకాశం ఉందా లేదు ఎందుకని అంటే తెల్లగొడ్డ కట్టుకున్నప్పుడు సాధ్యం కాని రంగు బట్టలు కట్టుకుంటే సాధ్యం సాధ్యం రంగు బట్టలు కట్టుకుంటే ఎక్కడైనా కూర్చున్నా అలగడ్డ బజ్జిస్తావా లేకపోతే శ్రమ లేకుండా చూసుకోవాలి మీరు మజ్జిగ చపాతి బజ్ ఎక్కించుతాము అంత టైం లేదేమో ఉందండి అయింది ఆరింటికి చూసుకుంటే పదింటికి చేరతాన ఇంటికి వచ్చినప్పుడు ఉంటే ఏం పెట్టకుండా పంపించు ఏం లేదండి అయ్యా ఒక విషయం చెప్తాను ఇది ఈరోజు ఇది నా మనస్సంకల్పం ఇది ఇది చాలా గట్టిగా ఈ మనసులో సంకల్పించింది మిమ్మల్ని కలవాలని దానికి ఈ రోజు అది ఆ బీజం ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది మాస్టర్ ఎంత సంతోషంగా ఉందంటే అంత సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ మాటలు మీతో ఇలా ముఖాముఖి పూచుని వినడం ఇవన్నీ ముఖాముఖిగా ముఖ ముఖ మీ యొక్క విధంగా వినడం అన్నది అదృష్టం అంతే ఇలా మనం ఇదంతా ఈ చర్చ విచర్చ అంతా రోజువారీ జరిగిపోవాలండి మనకి డే ప్రతి ఆలోచనకి జరగాలి ఇదంతా అప్పుడు నువ్వు మొదట్లో కొద్దిగా కష్టం అనిపిస్తుంది ఇంత పెద్ద విచారణ చేసేటప్పుడు కాసేపు పనులు వాయిదా పడ్డట్టు కూడా కనపడతాయి పడితే పని పెను ప్రమాదం ఏమొచ్చింది ఇప్పుడు జరణ మరణాల కంటే పెను ప్రమాదం లేదుగా లేదు కాబట్టి మరలా పుట్టేటట్టుగా చేద్దామా మరల పుట్టకుండా ఉండేటట్టు చేద్దామా అనేది మేజర్ డిసిషన్ అనమాట కాబట్టి అంత విచారణ దీర్ఘ విచారణ ఎందుకండి అంటుంటారు చాలా మంది ఇంత చిన్న విషయానికి అంత ఎందుకు అంటాడు విషయం చిన్నదే కానీ దాని వెనక ఉన్నటువంటి రూట్ దూట్ ఇడ్లోంచింది కదా మరి నువ్వు నీ లక్ష్యం ఇడ్డుని పరిమార్చటం ఫ్రాయిడ్ చెప్పినట్టు ఇడ్డు గురించి వదిలేయటం కాదు ఇడ్డును పరిమార్చడం కాబట్టి భారతీయ యోగ దర్శనం ఏం చేసిందంటే యోగం యొక్క లక్ష్యం ఇడ్డును పరిమార్చడమే యోగాశ్చి వృత్తి నిరోధక చెత్త వృత్తులు నిరోధించడమే యోగం అయ్యా కాబట్టి స్వామి వివేకానందుడు పతంజలి యోగ సూత్రాలను అన్నింటినీ సారాంశంగా ఒక్క వాక్యంలో చెప్పేశాడు భూమి మీద నాగలితో గీసామనుకోండి గీట్లు పడతాయి మళ్ళా గీస్తాయి ఎన్ని సార్లు అదే పద్ధతిలో గీస్తే లోతుగా పడిపోతూనే ఉంటుంది అది చెరిపోయాలంటే వయసు వర్షా దున్న నాగర్ ఇలా దున్నుతాడు పొలంలో చార్లు పడతాయి ఈ చార్లు ఇంకా లోతుగా చాడు కావాలనుకున్నాడు మళ్ళా అదే పద్ధతిలో తున్నాడు ఇంకా లోతుగా పడ్డాయి చెరిపోయాలనుకున్నాడు ఇట్నుంచెడు తున్నాడు ఇట్నుంచితే చాలు పూడుకోలేదు అర్థమైందా అలాగే నీ లోపల ప్రతి ఆలోచన కలిగినప్పుడల్లా ఒక గీత పడుతుంది అవునండి అవునండి మళ్ళా అదే ఆలోచన వచ్చింది కొంచెం లోతుంది మళ్ళా మళ్ళా మళ్ళా మళ్ళా మళ్ళా కాబట్టి నువ్వు చేసిన పనులే చేసిన ఆలోచనలే పునరావృత్తి జరుగుతున్నావు అరటిపండి తిన్నావు బాగుందా అన్నా అరటిపండి తింటే బాగుందా లేదా రెండవది కొంచెం మూడు కొంచెం నాలుగు కొంచెం ఐదు మొత్తం ఆరు మొత్తం ఏడు ఎనిమిది తొమ్మిది పదకొండు పన్నెండు అసలు జీవితంలో తనండిగా అంతకాలం పాటు అసలు దాని జోలికి రానండి బాబు అంటాడు రామచంద్ర పునరావృత్తి వల్ల వచ్చినటువంటి సమస్య ఇంత బలమైంది అనమాట మరిప్పుడు ఇట్లా మనం చేసిన పని ఎన్నిసార్లు చేసాం పుట్టినప్పటించి కొత్త పనులు ఏమింటాయండి అన్ని పాత పనులే మరి అన్ని పాత పనులు అయినప్పుడు అదే గుణధర్మంతోనే గీస్తున్నావుగా అవును అదే స్వభావంతోనే గీస్తున్నావుగా అదే వాసనా బలంతోనే చేస్తున్నావుగా అందుకే లోతు పెరిగిపోతుందిగా పెరిగిపోతుంది ఎంతగా పెరిగింది పోడ్చడానికి వీలు లేనంతగా పెరిగింది కాబట్టి యోగం అంటే ఏమిటయ్యా ప్రయత్నపూర్వకంగా ఎవరైతే తనలో ఇలా ఏర్పడుతున్నటువంటి వృత్తులని పరిమార్చేటటువంటి పద్ధతిలో చేస్తాడో సాధన అదే యోగం వాళ్ళు గీతలు పడవు ఈ స్ప్లెయిన్ పాతవన్నీ చెరుపుకుంటూ రావడమే వాడి పని కొత్తవి ఏర్పరచడం ఇది యోగం అంటే అంతేగాని ప్రాణాయామం చేసేవా లేదా యోగాసనాలు వేసేవా లేదా ఏరోబిక్స్ చేసేవా లేదా ఇవి కాదు యోగం అంటే కాబట్టి పాశ్చాత్య దేశాలు ఏ ఇడ్డునైతే జీవితకాలం మొత్తం మీద పరిశోధించకుండా వదిలేసో దానిని లక్ష్యంగా స్వీకరించింది యోగ దర్శనం దాన్ని జ్ఞానంతో పరిష్ పరిష్కరించమని సాధన ఆలంబన ఎందుకని ఒక ఏ ఆలంబనం లేకుండా గాల్లో నువ్వేం చేయలేవు కాబట్టి నువ్వు ఆ యోగ సాధన చేస్తూ సాంఖ్య విచారణను తెలుసుకుని ఆ అవగాహనతో జ్ఞాన మార్గంలో ప్రయాణం చేయి కాబట్టి జ్ఞాన మార్గంలో ప్రయాణం చేసేటప్పుడు ఈ మొత్తం చిత్తవృత్తులన్నీ పరిష్కారం అయిపోయి చిత్తవృత్తి నిరోధం జరిగి కాబట్టి సమత్వ స్థితికి వచ్చేస్తాడు అనమాట ఆ సమతాస్థితికి రావడమే యోగం సమత్వం వచ్చేది యోగ నుంచి జ్ఞానానికి వచ్చేస్తాడు ఈ సమత్వ స్థితికి రాగానే యోగం కాస్త జ్ఞానం అయిపోదు అప్పటి వరకు అవదు భావన ఉన్నంత వరకు జ్ఞానం అవదు ఏకత్వ స్థితికి రాగానే జ్ఞానం అయిపోయింది అటువంటి జ్ఞానాన్ని నువ్వు పొందాలి ఈ భిన్నత్వంలో నుంచి ఏకత్వ స్థితికి రావాలి ఈ ద్వైత స్థితి నుంచి అద్వైత స్థితికి రావాలి కాబట్టి నువ్వు ఎప్పటికైనా దీన్ని సాధించాలి ఇప్పుడే చేస్తావా నువ్వు నూట జన్మల తర్వాత చేస్తావా అనేది ఎవరు చాయిస్ రెండుసార్లు పుట్టిపోయినా ఈశ్వరుడికి ఏం నష్టం లేదు ఎందుకని ఎన్ని అలలు వచ్చిపోయినా సముద్రానికి నష్టం కాబట్టి తరంగాలు వచ్చిపోతూనే ఉంటాయి బుడగలు వచ్చిపోతూనే ఉంటాయి తరంగాలు అనుసరించి ఇప్పుడు బుడగలు లెక్కేద్దామా తరంగాలు లెక్కేద్దామా సముద్రం లెక్కేద్దామా ఇట్లా మనం రోజువారీ విచారణలోనూ ఎప్పుడైతే ఈ రకమైన పద్ధతిని అనుసరించి జీవిస్తావో నీ అప్పుడు ఏమైంది ఆత్మ విచారణ బలమని ఒక కొత్త సమర్థత ఏర్పడింది ఈ పారామీటర్ మీద చూస్తావన్నమాట ఇక దీనికి ప్రొవైడెడ్ విత్ సాటిస్ఫై అయితే నేను లేకపోతే నాగళ్ళు నడవడానికి ఒప్పుకోవట్లేదు అసలు ఇంకా అయిపోయా సృష్టిలో ఒక ధర్మం ఉంది ఏదైనా సరే నువ్వు ఉపయోగించకపోయినట్ అయితే ఒక చెయ్యి నువ్వు కొంతకాలం వాడలేదు అన్న ఏమైపోతుంది తోట కొరకు ఆడైపోతుంది తర్వాత పనిచేద్దామన్నా పనికిరాదు అట్లాగే నీలో ఉన్నటువంటి వాసనలు గానీ చిత్త వృత్తులు గాని సంస్కారములు గాని అన్ని కూడా నువ్వు ఉపయోగించకపోతే ఏమైపోతాయి క్షీణించబట్టి వాటికి బలం ఎక్కడి నుంచి వచ్చింది అసలు నీ చేరికి చేత నీ ఓటు వేయట చేత నీ ఓటు వెనక్కి తీసుకో మించకు విరమించి విరమించాలి విరమిస్తేమయ్యా నేను నేనుగానే ఉన్నాను గీతల బాండవలయ కాబట్టి చైతన్యమైన ఏ రకమైన ముద్రలు పడలేదు అప్పుడు చైతన్యం చైతన్యంగా ఉండిపోయి ప్రారంభం ఖర్చు అయిపోతుంది ఎట్లా ఆగామి ఏర్పట్టాల నేను చైతన్యం అనే దృష్టితో వ్యవహారం జరుగుతుంది ఇప్పుడు ఏం కోల్పోయావంటే నామరూపాత్మకమైన నేను కోల్పోయాడు ఇప్పుడు నేను ఎవరినంటే మాటి మాటికి వెతుక్కుంటూ ఉంటాడు ఎవరిని పిలిచాడు అని పేరు పెట్టి పిలిచినా పలకడప్పుడు ఎందుకని దాంట్లో బయటకు వచ్చేసాడు ఆ ముసుగు తీసేసాడు అంతకుముందు ఎవరు నా పేరెడ్డి పిలుస్తారా అని ఎదురు చూస్తూ ఉంటాడు తేనా కాదు జీవితంలో ఎలా చూస్తాడు నలభై మంది క్లాసులో పిల్లలుంటారా అండి మాస్టర్ ఎప్పుడు మంది పిలుస్తాడా చెంచి రెడీగా ఉండడం అను అనమా కదాగానే నన్నే పిలిచాడు వాళ్ళు మాస్టర్ అదే స్పెషాలిటీ అట్లాగే సమాజంలో గుర్తింపు కోసం కూడా అలాగే ప్రయత్నం చేయడం మొదలు పెట్టాం క్లాస్ లో ఎలా అయితే గుర్తింపు కోసం తాపత్రయ పడిపోయావో సమాజంలో కూడా అదే రకమైన పద్ధతిలో పనిచేయడం మొదలు పెట్టావు ప్రపంచంలో కూడా అదే పద్ధతిలో ఉన్నావు ఏమిటి సమాజానికి ప్రపంచానికి తేడా ప్రపంచం అంటే ఏమిటంటే నువ్వు గుర్తించేది నిన్ను గుర్తించేది రెండూ గెలిపితే ప్రపంచం నిజానికి ఏడు వందల యాభై కోట్ల మంది మానవులు లేరు అందులో ఎవరు అయిపోయా నిన్ను గుర్తించకపోయినా లేదు ఇప్పుడు నువ్వు అక్కడి నుంచి ఇక్కడ దాకా వెళుతున్నావా ఎంత మంది పోలీసులు చూసుకుంటారు నిన్ను ఎవరన్నా నువ్వు గుర్తించావా లేదు వాళ్ళని గుర్తించారామోని ఒక్కసారి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీకు మీ భార్య గారు ఎలా లభించారు అదృష్టంగా అదృష్ట దురదృష్టాలు దేంతో ముడిపడి ఉంటాయి లేదండి రెండు కలిపితే వేరే ఇంకేం లేదు అయితే అక్కడ ఒక రహస్యం ఉంది ఎందుకు చెప్తున్నానంటే ఏదైనా కూడా రుణ రూపేణ పశువు పచ్చిన శృతాలయ అందరికి తెలుసు సూత్రం ఏమిటి రుణం అంటే రుణం అంటే రుణం మూడితో ఏర్పడతాను రుణం ఎప్పుడు కూడా మూడితో ఏర్పడుతుంది ఏమిటా నువ్వు మానవోపాధికి రావడానికి ఆ మూడు రుణాలే కారణం లేకపోతే మానవోపాధికి వచ్చేవాడివి కాదు దైవ రుణం రుణం ఋషి రుణం పితృ రుణం ఈ మూడు ప్రధానం శాస్త్ర రుణం నాలుగు అదేనా అయితే నిజానికి ఈ నాలుగు రుణాలు మనం తీరుస్తున్నావా ఎందుకోసం మరి అప్పుడు మరలా వచ్చే ఉపాధికి ఇదే ఉపాధి ఎలా వస్తుంది అది అలాహాయం కాబట్టి రుణం తీర్చాలి అంటే అసలు రుణం ఏర్పడాలన్నా రుణం తీర్చాలన్నా భౌతికంగా మూడు కారణం అవుతుంది అన్నం వస్త్రం ధనం ఈ మూడు తీర్చడానికి అవే సాధనాలు ఏర్పడడానికి అవే సాధనాలు ఎవరికైనా సరే రుణం తీర్చాలండి ఎలా తీరుస్తావు అన్నం పెట్టి తీరుస్తావు లేదంటే వస్త్రం ఇచ్చి తీరుస్తావు లేదంటే ధనం ఇచ్చి తీరుస్తావు అర్థమైంది ఈ మూడే ఇంతకు వేరే మార్గం లేదు తీర్చడానికి కానీ దైవ రుణాన్ని ఎలా తీరుస్తావు దివ్యత్వాన్ని సాధించే తీర్చాలి నువ్వు దివ్యత్వాన్ని సాధిస్తే తప్ప దైవ రుణం తీర కాబట్టి నువ్వు సత్వగుణంతో తీర్చే అవకాశం ఏర్పడుతుంది అందుకు సత్వగుణంతో జీవించాలి అర్థమైంది ఒక రుణం తీరుతుంది అప్పుడు ఋషి రుణం అది తీరుతుంది లేదా శాస్త్రుణం రెండు ఒకటే ఎట్లా చెప్పినది జీవించి ఏం చెయ్యాలట నువ్వు పది మందికి ఆ మార్గాన్ని అందించాలి అందిస్తే పోతుంది ఋషి రుణం పితృ రుణం అలా పోతుంది ప్రజాపక్ష రుణం అన్నా ఇదే ఎందుకు పెళ్లి చేసుకున్నావు అసలు ఆ ప్రశ్న నిన్న మీ అంటే నువ్వు పెళ్లి ఎందుకు చేసుకోవాలనుకుంటున్నావు అని మీ డాడీ నేను అడిగాడా అడగలేదు కదా ఆయన ఆయన ప్రజాపచరణ ధర్మాన్ని తీర్చే పద్ధతిలో చేసుకున్నాడు ఆయన ఏం చేశాడు అదే చేశాడు నువ్వేం చేసావు మీ పిల్లలకి నువ్వు అడిగేవా అడగాల వద్దా ఎందుకు అడగల మరి ఎందుకు అడగలా అనుచానంగా వస్తుందండి అడిగేది ఏమిటి నా వేలు పట్టుకుని వాడు నడిచాడు నేను నడిచిన మార్గంలో వాడు నడుస్తున్నాడు నడిచేస్తున్నాడు కాబట్టి సృష్టి అధిస్థితి ప్రజాపతులు చేశారు జీవించారు వాళ్ళు ఎలా జీవించారు దాని అనుసరించి మిగిలిన సృష్టిలో ఉన్న మానవులందరినీ జీవించమన్నాడు బ్రహ్మ దాని అనుసరించి మనం అందరం జీవిస్తున్నాం ఆ ప్రజాపత్య ధర్మంలో వైవాహికం అనేది ఒక అంశం అదే అదే కాదు ఆ ప్రజాపతి ధర్మంలో చాలా ఉన్నాయి అందులో వివాహం అనేది ఒక అంశం ఆ వివాహం చేసుకున్నావు అర్థమైందండి నువ్వు మీ ఆవిని చేసుకున్నావు మీ ఆవిని చేసుకుందావి ఆవిడ వద్ద అది నాకు తెలియదు నువ్వేమంటున్నావు నేను మా ఆవిని చేసుకున్నావు ఆవిడేమాలి అనాలా ఎందుకని ఈక్వలే కదా అవునా కదా కానీ అంటున్నారు ఎవరన్నా ఎందుకని నేను ఈవి కట్టుకున్నానని మగవాళ్ళు అందరు అంటున్నారే కాని ఆడవాళ్ళు అంటలేదు చూసుకుంటూ కావాల్సి ఎన్ని తరాలు వెనక్కి వెళ్ళినా సరే లేదు అదే నువ్వు మీ పిల్లల తరానికి వచ్చినా లేదు ఎందుకని మా అమ్మాయిని మీ అబ్బాయికిచ్చి వివాహం జరిపించ కోరుచున్నాను అని తండ్రి కన్యాదాత కోరుతున్నాడు అంతేనా కాదు అంతేగాని మీ అబ్బాయిని మా అమ్మాయికి ఇచ్చాను రాయటల్లే ఎందుకని వృషాధిక్య ప్రపంచం అనాల్సిందేనా కాదా కానీ సాంప్రదాయం ఏం చెప్పింది ఇదే సాంప్రదాయం అంది ఎందుకని అలాగా పితృ రుణం తీర్చే కర్తవ్యం మగవాడిగా ఉంది కానీ ఆడవాళ్ళకి లేదా ఉన్నారండి వాళ్ళ ఎడల నీకేమైనా కర్తవ్యండా తల్లిదండ్రుల ఎడో చేస్తావు వాళ్ళ తల్లిదండ్రుల ఎడలు ఎలా చేస్తావు వచ్చినప్పుడే చేస్తావు ఎందుకని వాళ్ళ పుత్రులు ఏ ఉంటే నువ్వు ఎందుకు చేయకూడదు వాళ్ళ అమ్మాయిని తెలిసి తెచ్చుకోలేదు పాతిక పెరిగిన అమ్మాయిని అవును ఆస్ తెచ్చేసుకోవాలా ఉండాలా వద్దా ఉండాలి మరి ఎందుకు లేదు ధర్మం అలా ఎందుకు రాయల మనం అవునా కాదా మన తర్వాత తరాల వాళ్ళు ప్రశ్నిస్తే మన దగ్గర ఆన్సర్ లేదు ఎందుకని అంటే నీ ధర్మాన్ని నువ్వు సరిగా అధ్యయనం చేయలేదు కాబట్టి ధర్మం ధర్మం అంటావే గానీ దాని గురించి అధ్యయనం చేసింది అక్కడ అసలు ఏది ఏది ధర్మము ఏది సత్యము ఏది శాస్త్ర చేయబడుతుందో నువ్వు అధ్యయనం చేయలేదు కదా కాబట్టి నీ తర్వాత తరాల వాళ్ళు అడిగిన ప్రశ్నలకు నీ దగ్గర జ్ఞాన వారసత్వం ద్వారా పితృణం తీరుతుంది ఒక తరం నుంచి తరానికి అందింపబడిన జ్ఞాన వారసత్వం ద్వారా పితృణం తీర్చబడు అందుకని పరం ఏం చేసేవాళ్ళు తాత పేరు ఇంకెవరి పేరు పెట్టేవాళ్ళు వస్త్రం ద్వారా మీరు అనవసరంగా చిక్కులో పడతారు నో వస్త్రాలు చెప్పేది రండి ఖాళీ హాస్య ఖాళీ హాస్య జీవన సూత్రం ఇది అవునా కాదా వచ్చేటప్పుడు ఏమైనా తెచ్చావా వచ్చేటప్పుడు ఏమైనా తెచ్చాండి వెళ్ళేటప్పుడు ఏమైనా పట్టుకుపోతా అట్లాగే ఉండాలి అట్లా ఉంటేనే జ్ఞానానికి పనిపోస్తాం ఇదంతా కర్మ మార్గం అర్థమైందా నేను అందుకే నీకు అక్కడి నుంచే చెప్పడం మొదలు పెట్టి అంటే చెప్తాను ఇంట్లో ఏదన్నా జరిగే అవన్నీ కర్మ మార్గంలో భద్రతలు జ్ఞాన మార్గానికి వచ్చేటప్పటికి ఏముండాలి ఎందుకనివరూపుడు అవును అంతేనా కాదా ఆత్మస్వరూపానికి భౌతికంగా ఒక మాట ఉంది ఏంటంటే గురువు దానికి వెళ్తున్నప్పుడు అంటే అర్థం ఏమిటి సమిధులు అంటే అర్థం ఏమిటి ఆయన అంగస్థాన భావ ఆత్మ శుశ్రూషల పెట్టారు దాన్ని కానీ అంగస్థాన భావ ఆత్మ శుశ్రూషలు ఆంతరంగికమా భౌతికమా చేస్తే ఎప్పటికీ కర్మ మార్గంలోనే ఉంటాం ఆంతరంగికంగా చేయగలిగినప్పుడు మాత్రమే నువ్వు జ్ఞాన మార్గంలోకి వస్తావు అప్పుడే సత్యుడు అవుతావు లేకపోతే అవ సద్గురువుని ఆశ్రయించాలంటే ఆ నాలుగు శుశ్రూషలని ఆంతరంగిక ధర్మంగా ఎవరైతే చేస్తారో వాళ్లే సత్యష్యుడు కాగలుగుతారు వాడే ముక్తుడు కాగలుగుతాడు అనుసరించే వాళ్ళందరూ కర్మ మార్గంలోనే ఉంటారు ఎప్పటికి వాడెప్పటికి ముక్తుడు కాడు అలా కర్మ మార్గం అనేది ఒక కంకర్ లారీ లాంటిది నువ్వు కంకర్ లారీ తీసుకుని విమానంలో ఎక్కాలంటే వీలుందా ఏం చెప్తాడు వాడు నువ్వు వెళితే కంకర్ లారీలో వెళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళు లేదంటే కంకర్ లారీ వదిలే విమానంలో ఎక్కువ కాబట్టి జ్ఞాన మార్గం ఎటువంటిది విహంగ మార్గం కర్మ మార్గం ఎటువంటిది లారీ లాంటిది కాబట్టి ఎంత ట్రాన్స్పోర్ట్ ఉద్యోగం చేసినా కూడా లారీలో నడుపుతానట్టాగా కాబట్ జ్ఞాన మార్గంలో జీవించేటప్పుడు సూక్ష్మము సూక్ష్మ తరము కోరికల ఒకటే గుర్తు పెట్టుకోవాలి ఇవన్నీ ఇప్పుడే రుణంలో భాగంగా చేస్తున్నావు కానీ అందులో ఎక్కడైనా గానీ గురువు ఉన్నాడా ఎందుకని గురువు యొక్క రుణాలను నువ్వు ఎప్పటికీ తీర్చలేవు అది అసాధ్యం కాబట్టి అందులో చేర్చల ఎందుకనిట గురువు ద్వారా నువ్వు ఎప్పుడూ కూడా పునరా పునర్జన్మ లేకుండా అయ్యే పద్ధతిలోకి వస్తావు కాబట్టి రుణం ఏర్పడే అవకాశమే లేదు కానీ శిష్యులందరూ ఏం చేస్తున్నారు ఇప్పుడు ఏదో ఒక రకంగా గురువు రుణం తీరుస్తానంటే ఎట్టా తీరుస్తావయ్యా నీ వస్త్రంతో నీ అన్నంతో నీ ధనంతో అది తీర్చే తీర్చలేవుగా మరి వాటితోనే తీర్చడానికి ఎలా ప్రయత్నిస్తున్నావు ఎందుకని వాడితో దైవ రుణమే తేరటలా అసలు వాడితో దైవ రుణమే కాబట్టి గురువు దగ్గరికి వెళ్లేటప్పుడు ఈ మూడింటిదో వెళ్ళకూడదు అర్థమైదా శ్రీరామచంద్రమూర్తి వశిష్ట మహర్షి దగ్గరికి వెళ్ళాడు ఏం పట్టుకెళ్ళాడు ఏ నువ్వు ఎందుకు పొట్టుకెళ్తున్నావు మరి యోగ భాష ఇష్టం చెప్పికోవడానికి వెళ్ళినప్పుడు శ్రీరామచంద్రమూర్తి ప్రశ్నతో వెళ్ళాడు అంతే నువ్వు కూడా జ్ఞాన మార్గంలో ప్రవేశించేవాడికి ఏంటో వెళ్ళాలి ప్రశ్నతో మరి నువ్వు దేంతో వస్తానున్నావు సమిషలు అట్టుకు వస్తావు పళ్ళు వస్త్రం అట్టుకొస్తా పొలాలు అట్టుకు వస్తా అర్థం అందులో కాబట్టి ఎవడైతే జీవన్ నా లక్ష్యం అనేవాడు ఉంటాడో వాటి జీవితం మొత్తం అంతా ఎలా ఉంటుంది ఇదే ఉంటది ఎక్కడన్నా చూడం అండి వాడు జ్ఞాన మార్గ జీవితమే కనబడుతూ ఉంటాడు వాడు ఆచరించడు లోకధర్మంతో వాడికి పని లేదు ఎందుకని వాడు అతీతుడు వాడు సాక్షి వాడు గుణత్రయానికి అతీతుడు వాడికి పుణ్య లేవు వాడికి ధర్మాధర్మాలు లేవు వాడన్నిటికి అతీతుడు ఆ అతీత లక్షణంతోనే మెప్పిస్తాడు గురువుని కాబట్టి గురువు ఎప్పుడు సంతోషించాడు అతీత లక్షణం అతీత లక్ష్యం ఆ తగ్గవాడు దొరికాడు రా వెతుకుతూ ఉంటాడు ఇళ్ళ వాళ్ళందరూ గుణత్రయంలో లోబడి చేస్తున్నాడు వీడు ఒక్కడా వీడు కొడతాడు లక్ష్యాన్ని లక్ష్యాన్ని సాధించగలడు వీడు ఇప్పుడు వాడి మీద దృష్టి కేంద్రీకరిస్తాడా లోక ధర్మాన్ని మట్టుకుని బాయ్ పోతూ ఉంటాడు అంతే దృష్టి పెడతాడు కాబట్టి ఎప్పుడు కూడా సృష్టి నేర్పినటువంటి పాఠాలని అధ్యయనం చేసి దాని నుంచి ఈశ్వర జ్ఞానాన్ని ఈశ్వరీయమైన జ్ఞానాన్ని పొందాలి అన్నా కాదు మనం కూడా వచ్చేటప్పుడు ఏమో తెచ్చా పోయటాన్ని పట్టుకోతావా మధ్యలో ఏం చేస్తున్నావు నడిమి బట్ట కట్టుట నగుబాటు కాదు టోయి అన్నాడు వేమనడిగారు ప్రశ్న అన్నారు ఏమైనా బట్టలు కట్టుకోవాలి ఆయన ఏమన్నాడు పుట్టినప్పుడు బట్ట కట్టలేదు పోనప్పుడు అది వెంట రాదు నడిమి బట్ట కట్టడం నగుబాటు కాదు అన్నాడు ఒకటే మాట అంటే ఏం చెప్తాం సమాధానం అయిపోయే ఎందుకంటే నీ సగం జీవితం ఈ వస్త్ర ప్రపంచం తినేస్తా నీ వాడ్రోబు తెరిస్తే నీ జీవితంలో సగం లాగేస్తుంది అది అవి ఎంపిక చేయటం కొనడం మ్యాచింగ్లు ఇస్త్రీలు దాన్ని రెడీ చేయడం శరీరాన్ని వస్త్రంగా చూసే స్థితికి నువ్వు ఎదగాలరా బాబు అంటే ఈ పైన వేసే వస్త్రాల గురించి కేర్ టేకింగ్ జీవితం అంతా సరిపోయింది అందుకని ఐనిస్టైన్ లాంటి వాడు ఏం చేశాడు ఆరు ఒకే రకమైన సూట్లు పుడుతున్నాడు సిక్స్ ఈక్వల్ సేమ్ అదే కలర్ ఎందుకని అడిగారాడు దానికోసం ఒక నిమిషం వేస్ట్ ఏం వేసుకోవాలి అనేది మనం రోజు నిన్ను మరి మంది నిలబడ కాసేపు చూసుకుని మురిసిపోకుండా నువ్వు బయటకు రావు చూసి మురిసిపోయావు పైనేసిన వస్త్రాన్ని పైనేసిన వస్త్రాన్ని పట్టుకుని వేలాడేవాడివి శరీరం ఎట్టఅవుతావు ఆలోచించాలి శరీరాన్నే వస్త్రంగా చూసి విసర్జించగలిగేటటువంటి జ్ఞానాన్ని సముపాదించవలసిన వాడు శరీరం పైన వేసుకునే వస్త్రాలకు ప్రాధాన్యత అప్పుడు ఏమయ్యావు ఎట్లా ఈశ్వర చంద్ర విద్యాసాగరుడు ఏం చేశాడు అందుకని పార్టీకి వెళ్ళాడు కోర్టు లోపల రానేవాడు కోర్టు అక్కడ తీసి తగిలించి అన్ని కోర్టు పెట్టాం మొదలు పార్టీలో పెట్టిన వస్తువులు అన్నింటినీ కోర్టుకు పెట్టాం మొదలు పెట్టాడు ఇదేంటి కోర్టుకు పెడతానమాట ఇది చూసేగా మీద కోర్టు ముందు కోర్టు వేసుకుని వెళ్ళాను లోపల రానేవా అట్లా ఎప్పుడైతే నువ్వు బాహ్యమైనటువంటి దానికి లొంగిపోతావో అప్పుడు ఆంతరికమైన దాన్ని పట్టుకోలేవు పట్టుకోలేవు కాబట్టి ఆంతరికంగా మారటం పరిణామం చెందడం పరిపక్వత సాధించటం కదా నువ్వు ఆశ్రయించి సాధించవలసింది కాబట్టి ప్రతి ఆలోచనలు ఇప్పుడే ఏం చెప్తున్నా నేను ప్రతి ఆలోచనలో స్లో నువ్వు జ్ఞాన మార్గంలో ప్రయాణం చేసేవాడవై ఉండాలి ఎప్పుడు కూడా అది ఆక్షన్ రోడ్